జ్యేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణి సేత సాధనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమాన్ రాచార్యం తాత వందే గు పరంపరా నైకించిత్కీతి యుక్తో మన్యే త పశన్ శృణ్వన్ స్శన్ జిధ్రన్ అశ్నన్ గన్ స్వన్ శసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్మిషన్నీంద్రియాణీంద్రియాథూ ంచిత్ నై కరో మేత ఎవరు యుక్త తత్ అది వాక్యం యుక్త అంటే సమాహితిత్తము గలవాడు ఇప్పుడు ఈ చిత్తము అంటే మనస్సు యొక్క ప్రవాహం ఉంటుంది మనస్సు అలాగా పనిచేస్తూ ఉంటుంది ఆ థింకింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉన్నప్పుడు రెండు పరిస్థితులు ఉంటాయి రెండు కేసెస్ ఉంటాయి దీంట్లో అది కొంచెం సూక్ష్మంగా గమనించాల్సిన సమాచారం మనస్సుకి సంబంధించినంత సూక్ష్మంగా ఉంటుంది అది కొంత ధ్యానం చేయటం అలవాటైన వారికి ఇవన్నీ అనుభవానికి వస్తాయి ఇప్పుడు ఇది ఎలా మనస్సు సపోజ్ ధనాన్ని గురించి ఆలోచిస్తోంది అనుకోండి కొంతమందికి ధనం మీద వ్యామోహం ఉంటుంది ధనం మీద వ్యామోహం దాని యొక్క లక్షణం ఏమిటి అంటే చెప్పడం కష్టం అలా ఉంటుంది వ్యామోహం అంటే ఆ ధనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి ధనాన్ని గురించి ఆలోచిస్తుంటే నేను ఇక్కడ ఉన్నాను ఇది నా మనస్సు ఈ నా మనస్సు ధనాన్ని గురించి ఆలోచిస్తుంది అనే వివేకము వాడికి ఉండదు దాన్ని వివేకము అంటారు నేను నా మనస్సు ఈ మనస్సు ఆ వస్తువు గురించి చేస్తున్న చింతన అని ఇంత స్పష్టంగా తెలుస్తూ ఉంటే వాడిని వివేకి వాడిని సమాహిత చిత్తుడు అని అంటారు అంటే మనస్సు ఏకాగ్రమైన మనస్సు సమాహిత అంటే అవేర్నెస్ ఆ విషయం మనస్సు యొక్క మూమెంటు స్పష్టంగా తెలుస్తూ ఉన్నవాడు అని అంటున్నాం అటువంటి వాడిని యుక్త అని అంటారు కానీ అలా తెలియదు సాధారణంగా సంసారికి అలా తెలియదు సంసారి ధనం గురించి మనస్సు ధనం గురించి ఆలోచిస్తోందనుకోండి నేను ఈ మనస్సు ఆ ఆలోచన అనే అంత వివేకం ఉండదు వీడు మనస్సుతో ఏకమైపోతాడు ఆ మనస్సు ఆ ఆలోచించేటువంటి వస్తువుతో ఏకమైపోతుంది కేవలము ఆ ధనము యొక్క ఆశ మాత్రమే అలా ప్రవాహ రూపంగా కొనసాగిపోతూ ఉంటుంది అటువంటి వాటిని అయుక్త అంటారు అయుక్త కామకారేణో తోట చేతలో వాడు ఏ వస్తువు ఎందు రాగాన్ని కలిగి ఉంటాడో ఆ వస్తువుతోటి చింతన చేసేస్తూ ఆ వస్తువు గురించి ఆ చింతనలో వీడు మునిగిపోయి ఉంటాడు పూర్తిగా నిమగ్నం ఉంటాడు నిమగ్నం అంటే మునిగిపోవడు దానికంటే భిన్నంగా ఏ రకమైన వివేకమో ఉండదు దట్ ఈస్ ది నెగిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు ఇక్కడ యుక్త పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ గురించి మాట్లాడుతున్నాం ఇది ఎలాగంటే మీరు ఆలోచించండి మీరు ఇది ఇంతకుముందు చెప్పానో అయినా మళ్ళీ గమనించండి చేతులు కొడుకుంటున్నారు అనుకోండి ఇప్పుడు చేతులు ఎలా కడుక్కుంటున్నాను నేను ఏదో సింపి కొడుకుంటున్నాను కొడుకుంటూ నేను అక్కడ పద్మరావు నగర్లో ఫ్లాట్లో ఏదో పెట్టానో అది దాని గురించి ఆలోచిస్తున్నాను చూడండి అప్పుడు ఈ చేతులు కొడుకోవడం అనే పని అది అసంకల్పితంగా జరిగిపోతుంది అలాగే జరిగిపోతుంది మీరు డ్రైవ్ చేస్తున్నారనుకోండి డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నారనుకోండి ఆ డ్రైవ్ చేయటం అనే పని అసంకల్పితంగా జరిగిపోతూ ఉంటుంది మీ మనస్సు ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఇది ఈ స్థితికి అయుక్త అని పేరు యోగము లేనివాడు యుక్తుడు కాడు యుక్తుడు అంటే అవేర్నెస్ ఫోకస్ ఆఫ్ మైండ్ కలవాడు వాడిని యుక్త అంటారు అది లేదు వాడికి లేదు ఇప్పుడు ఇంకొక పరిస్థితి చెప్తాను అండి నేను చేతులు కొడుకుంటున్నాను చేతులు కొడుకుంటుంటే నేను ఆ చేతులు కొడుకునుట అనే ఆ పనినే దాని మీదనే మనస్సు ఫోకస్ పెట్టి ఆ స్పర్శ ఉంటుంది ఆ మూమెంట్ ఉంటుంది ఆ ప్రాణశక్తి యొక్క స్పర్శ జ్ఞానము దాన్నే పరిశీలిస్తూ చేకొడుకుంటుంది ఇంత చిన్న విషయం మీరు ఆ పని మీరు ట్రై చేసి There is a, a, a totally new dimension of one's own being, totally new dimension. Anta Viduraam aina visho ashi. ати aanta vidura mintu kotta gidhano lalu kur preaching the end of the vein, mana yet p30 vidura aviaga manashu apetiti chod terrain. Mana manasu avakapnya gestou antte, aa panitappa metatan alimen too meda manasukshu sancharam gestou antte. 기 여러분, మీరు నడుస్తూ ఉంటారు నడకకి వెళ్తారు అందరూ కూడా నడుస్తున్నప్పుడు మీ మనస్సు ఆ నడక మీద ఉంటుందా నడక తప్ప మిగతా సర్వం మీద ఉంటుందా నడక తప్ప మిగతా సర్వం మీద ఉంటుంది కారు నడుపుతున్నప్పుడు మనస్సు అనే క్రియ మీద ఉంటుందా ఈ మిగతా ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది ఈ క్రియే అసంకల్పితంగా నడుస్తుంది ఇప్పుడు ఇంకోటి అడుగుతా చెప్పండి తిప్పుతున్నప్పుడు మనస్సు ఆ మాల తిప్పడము మంత్రము telling the ది బీడ్ అంట నూటతోటి నమశివాయ అనగానే ఆ బీడ్కి చెప్పినట్టుంది అంటే బీడు కదులుతుంది ఇక్కడ ఇదంతా కలిపి ఒకే క్రియ చేతితోటి బీడు కదలడము నాలుగుతోటి మంత్రాన్ని క్షీణించడము మనస్సు అక్కడ ఉంటుందా ఇంకెక్కడైనా ఉంటుందా ఇంకెక్కడో ఉంటుంది ఈ విధంగా ఈ స్థితి నెగిటివ్ అయుక్త అలా ఉండకూడదు అలా ఉంటే ఇక్కడ చెప్పిన వాక్యము నీకు ఊరికే ఇంటలెక్చువల్గా చెప్పినట్టు అవుతుంది తప్పిస్తే అనుభవానికి రాదండి మీరు యుక్త అనే స్థితి కనుక మీరు తీసుకురాగలిగితే ఇక్కడ చెప్తున్నది వెంటనే అనుభవానికి వస్తుంది ఆ అనుభవం ఎలా ఉంటుందంటే ఇప్పుడు నడవడం అనే క్రియ తీసుకోండి గచ్చన్నని చెప్పారు కదా గచ్చన్ అనే మాట మాట ఉంది కదా నడుస్తున్నాడు గట్ గచ్చన్ అంటే వెళుతున్నాడు నడుస్తున్నాడు ఇప్పుడు నేను నడుచుట నేను ఏమీ చేయటం లేదు నైవ కించిత్ కరోమి అక్కడ నా కరోమి అంటే నేను చేయటం ఈ నేను చేయటం లేదు అంటే నేను కర్తను కాను అని అర్థం దాన్ని బాగా బలంగా కృష్ణుడు దాన్ని బంగు బలంగా దిగించాడు నేను చేయటం లేదు ఏమీ చేయటం లేదు అసలే చేయటం లేదని మూడు ముళ్ళు వేశాడు దాన్ని కించిత్ జోడించి ఆ ముడిని గట్టిగా బలంగా వేశాడు సో నకరోమి కించిత్ నకరోమి నైవ ఏమీ చేయటం లేదు అని గట్టిగా చెప్పాడు అంటే నేనేమీ చేయట్లేదు నేనేమి చేయటం లేదు అంటే చతుర్బంధము అని ఒకటి సంస్కృతంలో అంటారు చతుర్బంధము అంటే నాలుగు వైపులా కట్టేయటం అని చతుర్బంధము అంటారు ఇప్పుడు ఇలా నేనున్నాను నా ముందు వెనక ఇటు ఇటు చక్రాలు పెట్టేసి ఫిక్స్ చేసి కావేశారనుకోండి అప్పుడు ఇంక నేనేం చేస్తాను ఏమీ చేయలేను అలా చతుర్బంధం ఉన్నానా ఏమి నైవకించుకోరు అంటే అలాంటి చతుర్బంధంలో ఉన్నానా నేను కాదు చతుర్బంధంలో ఏం లేను నిజానికి అన్ని పనులు అయిపోతున్నాయి పశ్యన్ చూస్తూ ఉన్నాను చతుర్బంధంలో ఉంటే ఇది చూసేందుకే ఉండదు గోడలు కట్టేయటం నాలుగు షుగణ్వన్ అలాగేమీ లేదు వింటూ ఉన్నాను వైగా స్పృశన్ మొత్తం జ్ఞానేంద్రియ క్రియలు ఎందున్నాయో అన్నీ చేస్తున్నా పశ్యన్ శణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ ఈ ఐదు జ్ఞానేంద్రియముల యొక్క క్రియలు అంటే రుచి తెలుస్తోంది ముక్కుకి గంధం తెలుస్తోంది కన్నుకు రూపం తెలుస్తోంది నాలుగుకి రసం తెలుస్తోంది చర్మానికి స్పర్శ తెలుస్తోంది అన్నీ తెలుస్తున్నాయి ఏమండ కాబట్టి చతుర్బంధంలో ఏం లేను అయినా కూడా నైవ కించిత్ కరోమి ఇది మన్యేత మన్యత విధిలింగ్ విధిలింగ్ విధి కానీ జ్ఞానికి విధి లేదు కాబట్టి మన్యత అని జ్ఞానికి విధి ఏమిటి సత్యాన్ని తెలుసుకుని వాడికి సత్యం జ్ఞానానికి విధి ఉండదు తిరిగి విధి ఉంటుంది అందుకోసం అలా చెప్పారు ఇక టెక్నికల్ డిస్కషన్ జ్ఞానాన్ని కూడా అలా నువ్వు తెలుసుకోవాలి అని చెప్ప చెప్పడంలో తప్పేం లేదు గత ఏమేం కాదు కాబట్టి జ్ఞాని ఆ విధంగా ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అన్నా ఆ సత్యాన్ని తెలుసుకుంటాడు అన్న ఒకటే అర్థం అంటే మన్యతే నేను ఏ పనిని చేయలేదు అని తెలుసుకుంటాడు అని తెలుసుకోవాలి మీరు అభ్యాసం చేస్తే తెలుసుకుంటారు ఈ అభ్యాసం ఎలా ఉంటుందంటే అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి ఆ జ్ఞానేంద్రియ క్రియలు ఐదు చెప్పారు ఇంకా కర్మేంద్రియాల ఐదు కర్మేంద్రియాల ఐదు ఏమిటి గచ్చన్ నడవడం ప్రాపన్ మాటలాడడం విసృజన్ సో పదార్థములను విసి విడిచిపెట్టడము అంటే పట్టుకుంటారు ఈ ఐదింట్లో ఈ నాలుగు పదాల్లో ఐదు కర్మేంద్రియముల ఫంక్షన్స్ వచ్చేసాయి విశ్వజన్లో రెండు ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఐదు కర్మేంద్రియముల ఫంక్షన్స్ మీకు ఆ నాలుగు పదాల్లోనూ వచ్చేసాయి అక్కడికి ఐదు జ్ఞానేంద్రియాల పనులు అయిపోతున్నాయి ఫంక్షన్స్ అయిపోతున్నాయి ఐదు కర్మేంద్రియాల ఫంక్షన్స్ అయిపోతున్నాయి ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయి అది కూడా లెక్క వేసేసుకోండి శ్వాసన్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏమండి తర్వాత తెలివిగా ఉండి వీడు తెలివిగా ఉన్నాడు తెలివిగా ఉన్నప్పుడు కను రెప్పలు పడుతూ ఉంటాయి మళ్ళీ తెలుసుకుంటూ ఉంటాయి అది తెలివి జాగ్రత్త అవస్థ యొక్క లక్షణం ఆ కూడా వేసేసుకోండి ఉన్మిషన్ నిమిషన్ అపి సో నిమిషన్ అంటే రెప్పపాటు రెప్ప పొడుతా ఉన్మిషన్ అంటే రెప్ప పైకి వచ్చిత పైకి ఇతుమిష నిమిష సో అంటే కళ్ళు ఇలా మూతపడుతూ ఉంటాయి తెరుచుకుంటూ ఉంటాయి జాగ్రత్త వ్యవస్థ ఇంకా సుశుద్ధి వ్యవస్థ కూడా వేసేయండి స్వపన్ నిద్రపోతూ ఉన్నాడు అన్నీ వచ్చేసాయి ఇంకే అన్ని పనులు వచ్చేసాయి ఇంకే ఏ పని మిగలేదు ఇన్ని జరిగిపోతున్నాయి ఇన్ని ఫంక్ష ఇవన్నీ ఫంక్షన్స్ ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా అన్నీ జరిగిపోతున్నాయి జరిగిపోతున్నా కూడా నేను ఏ క్రియను ఆచరించుటలేదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే రెండు సందర్భాలవసరం ఒకటి తత్వ విత వాడు ఆత్మస్వరూపము యొక్క రహస్యము తెలుసున్నవాడై ఉండాలి అది ముందు నెంబర్ వన్ అది శ్రవణ మననాల వల్ల సిద్ధిస్తుంది తర్వాత యుక్త వాడు నిదిధ్యాసన పరుడు అయి ఉండాలి సో అనేది మీకు ఎలా సిద్ధిస్తుంది ఇటువంటి గీతా ప్రవచనాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయటం వల్ల అధ్యయనం చేసి దాన్ని మళ్ళీ మననం చేసుకోవాలి ఇంటి దగ్గర ఆ క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది ఆ తర్వాత యుక్త ధ్యాన మార్గంలో మీరు మెడిటేషన్ చేయటం ద్వారా ఆ యుక్త అనే క్వాలిఫికేషన్ వస్తుంది యుక్త అనే క్వాలిఫికేషన్ విని పుస్తకం చదివితే రాదు విని చదివి అనుష్ఠానం నిధుధ్యాసనం చేస్తే వస్తుంది ఆయుక్త ఆ యుక్త ఎలా వస్తుందంటే పనులు ఏది మానే ఎక్కర్లేదు పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి పనులన్నీ జరుగుతుండగా నైవ కించిత్ కరువు మీ అని తెలుసుకోవాలండి పనులన్నీ మానేసి నేనేమీ తెలుసుకోవడం చేయటం లేదని తెలుసుకోవడానికి ఏముంటుంది తర్వాత పనులన్నీ మీరు ఎలా మానేస్తారు మీరు గాలి పీల్చి విడిచిపెడితే అది కూడా పనే అక్కడ ఇచ్చారు కదా లిస్ట్లో అది కూడా పనే మీరు కూర్చుంటే పని తెలివిగా ఉంటే అది కూడా పనే నిద్రపోతే అది కూడా పనే ఇంక పని ఎలా మానేస్తారు మీరు ఇవన్నీ క్రియలు స్వపన్నను క్రియలో పాడేసేటంటే నిద్రపోవడము అనేది క్రియలో పడిందంటే మీరు క్రియా సంబంధం లేకుండా ఎలా ఉండగలుగుతారు కాబట్టి అన్ని క్రియలు అవుతూ ఉంటాయి అవుతూ ఉండగా నేను ఏమీ చేయటం లేదు అని తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటారు తత్వవిత క్రియలన్నీ ఇప్పుడు ఆత్మానాత్మ వివేకానికి తత్వము అని పేరు సో తత్వము అంటే ఏది ఆత్మ ఏది అనాత్మ అనే తేడా తెలుసు ఉండటమే తత్వవిత అంటే ఇప్పుడు క్రియ ఉన్నది ఇది చేయి కదిలింది చేయి కదలడంలో ఇమిడి ఉన్నాయి సో ఫిజికల్ బాడీ ఇమిడి ఉన్నది తర్వాత ఆ చేతిని కదిపేటువంటి ప్రాణశక్తి ఇమిడి ఉన్నది కదపాలనే సంకల్పం పుడితే కానీ చేయగలతో ప్రాణశక్తి ఎలాంటిదంటే మనస్సు యొక్క అదుపాజ్ఞలలో పనిచేస్తూ ఉంటుంది మనస్సు నడు అంటే ప్రాణశక్తి కాళ్ళని ముందుకు అడుగు వేయిస్తుంది మనస్సు అంటే ప్రాణశక్తి బలాత్కారంగా కాళ్ళని ముందుకు అడుగు వేయించాలి కాబట్టి సంకల్పం ఉన్నది ప్రాణశక్తి ఉన్నది ఇంద్రియము ఫిజికల్ బాడీలో ఒక భాగంగా అది ఉన్నది ఇవన్నీ కలిసి మనకి క్రియ ఆచరింపబడుతూ ఇప్పుడు ఆత్మ అంటే దేహం ఆత్మ అవుతుందా కాదు మనస్సు ఆత్మ అవుతుందా కాదు సో ఎప్పుడైతే దేహము మనస్సు ప్రాణము ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ప్రాణశక్తి మనస్సుకి దేహానికి మధ్యలో ఉంటుంది అది కూడా ఆత్మ కాదు మీరు ముందుకోపనిషత్తు చదవలేదు అప్రాణో హ్యమనా శుభ్ర ఆత్మ అంటే అప్రాణ ఈ చేష్టలన్నిటికీ మూలంలో ఉండే చలన శక్తి ఏదైతే ఉందో అది ఆత్మ కాదు అలాగే మనన శక్తి విజ్ఞాన శక్తి ఏదైతే ఉందో మనస్సు అది కూడా ఆత్మ కాదు దేహం ఎలాగో ఆత్మ కాదు కాబట్టి విజ్ఞానశక్తి అంటే ఆలోచన ప్రవాహము ఆత్మ కాదు నేను కాదు ఆత్మ నేను అలాగే చలనము ఏదైతే ఉందో అది కూడా నేను కాదు ఇప్పుడు విశ్వాస నిశ్వాసాలున్నాయి విశ్వాస నిశ్వాసాలని పరిశీలించండి మీరు వాచ్ చేయండి అన్నప్పుడు ఆ వాచ్ఫుల్నెస్ ఉందే ఆ వాచింగ్ అవేర్నెస్ మీరవుతారా లేకపోతే మీ చేత వాచ్ చేయబడే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మీరు అవుతారా కాబట్టి మీరు ఉచ్ఛ్వాస విశ్వాసం కాదు మీరు వాచింగ్ అవేర్నెస్ యు ఆర్ కాబట్టి యు ఆర్ అ ప్రాణ మనస్సు చలనంగా మనస్సు ఆలోచిస్తాను నేను యు వాచ్ ది మైండ్ అంట మీరు మైండ్ని వాచ్ చేస్తా ఏ ఏ ఆలోచనలు పుడుతున్నాయి పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి మీ స్వరూపం ఏమిటవుతుంది వాచింగ్ అవేర్నెస్ మీ స్వరూపం అవుతుంది అప్పిస్తే చలించే మనస్సు మీ స్వరూపం కాదు కాబట్టి మనస్సు మీరు కాదు ప్రాణము మీరు కాదు దేహము మీరు కాదు ఇప్పుడు ఈ గిక్షన్ననే క్రియకి మీకు సంబంధం ఏముంటుంది ఉండదు గిక్షన్ అనే క్రియకు మీకు సంబంధం ఉండదు ఎందుకంటే గిచ్చన్ అనే క్రియ మనస్సు ప్రాణము దేహము అనే మూడింటిలో అది ప్రకటమవుతూ ఉంటుంది మీరు దేహము కాదు ప్రాణము కాదు మనస్సు కాదు దెన్ వాట్ ఈజ్ వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ మీరేమిటి మీరు దేహాన్ని ప్రాణాన్ని మనస్సుని వాచ్ చేసేటువంటి అవేర్నెస్ సపోజ్ మీరు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అనుకోండి మీరు ఆయుక్తులు అయ్యారు అనుకోండి అప్పుడు ఆ అవేర్నెస్ మీరని మీకు ఎలా తెలుస్తుందో తెలియదు తర్వాత కొంతమంది యోగాభ్యాసం బాగా చేస్తారని తప్పిస్తే తత్వం తెలియదు వాళ్ళకి తత్వం తెలియకుండా ఉరికే అజ్ఞానంతో యోగాభ్యాసం చేస్తారు అందుకే శ్రీకృష్ణుడు ఏమని శ్రేయోహి జ్ఞానం అభ్యాస అన్నారు పన్నెండో కేవల అభ్యాసం అంటే ఏమీ తెలియకుండా చేసే అభ్యాసం కంటే జ్ఞానము గొప్పది అంటే జ్ఞానపూర్వకమైన అభ్యాసం గొప్పది అని వస్తుంది కాబట్టి ఏమీ తెలియకుండా ఆసనాలు వేసేస్తూ ప్రాణాయామాలు చేసేస్తూ ముక్కులు బిగించేస్తూ అంతకంటే అన్నీ తెలిసి చేసుకోవటం మంచిది అలాగే రామనామాన్ని ఉచ్చరిస్తే వస్తుంది తెలిసి ఉచ్చరించినా తెలియక ఉచ్చరించినా అలా ప్రశంస రామనామం గొప్పదే కానీ ఉచ్చరించే సమయంలో మీరు తెలిసే ఉచ్చరించాలి కాబట్టి ఆ తెలియడం అన్నదానికి ఎక్సెప్షన్ లేదు కాబట్టి తత్వవిత అయి ఉండాలి తత్వవిత అయితే సరిపడదు మళ్ళా ఒకటికి అన్ని గ్రంథాల్లో ఉన్న అన్ని విషయాలు తెలుసు యోగము మీద గంట ఉపన్యాసం చెప్తాడు ధ్యానం ఎలా చేయాలో రెండు గంటలు ఉపన్యాసం చెప్తాడు కానీ ఎప్పుడూ మనస్సు చంచలంగానే ఉంటుంది ఎప్పుడూ ధ్యానం చేయడం అది ఉపయోగంగా అటువంటి పాండిత్యము భుక్తయే నటు ముక్తయే అన్నారు శంకరలో శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అంటే వివేక చూడాలలో ే నటు ముక్తయే అటువంటి పాండిత్యము భుక్తికి ఉపయోగపడుతుంది తప్పిస్తే ముక్తికి ఉపయోగపడదు భోగానికి ధనాన్ని సంపాదించి భోగాలను అనుభవించడానికి ఉపయోగపడుతుంది తప్పిస్తే ముక్తికి అని చెప్పారు కాబట్టి తత్వ వికైతే సరిపడదు యుక్త అంటే ఏంటి ఏకాగ్రమైన లేకపోతే సమాధానమైన మనస్సు గలవారు మనస్సు సమాధానం ఆరు క్వాలిఫికేషన్స్లో ఆరోగ్యం శ్రద్ధాభిత సమాహితోభూత్వ అయుక్త ఇప్పుడు ప్రాక్టికల్ టర్మ్స్లో ఎలాగో చెప్తున్నా వినండి మనస్సులో సంకల్పం పుట్టింది మీరు ఆ సంకల్పాన్ని వాచ్ చేస్తూ ఉంటారు వాచ్ఫుల్నెస్ అని దట్ ఈస్ ది వాచ్ వర్ల్డ్ వాచ్ఫుల్నెస్ మనస్సులో వచ్చే ప్రతి సంకల్పాన్ని మీరు వాచ్ చేస్తారు ఇప్పుడు మీరు సంకల్పాన్ని వాచ్ చేసినప్పుడు ఆ సంకల్పమునందు కర్తృత్వం మీకు ఉండదు వాచ్ చేస్తుంటే కర్తృత్వం ఉండదు అలాగే దేహంలో వచ్చే ప్రతి చలనాన్ని వాచ్ చేస్తారు ప్రాణము యొక్క మూమెంట్స్ని కూడా వాచ్ చేస్తారు ఇదంతా కూడా మెడిటేషన్ సో ప్రాణం యొక్క చలనాన్ని కూడా వాచ్ చేస్తూ ఉంటారు విశ్వాస విశ్వాసాన్ని వాచ్ చేస్తారు ఎలా వాచ్ చేస్తారో తెలుసునండి దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకూడదు అది వాచింగ్ ఎలా అవుతుంది వాచ్ చేయటం అంటే విట్నెస్ అనిన్వాల్వ్డ్గా వాచ్ చేయాలి ఉదాహరణకి ఒక ఆలోచన వచ్చిందనుకోండి నాతో ఒకళ్ళు అన్నారు నేను చెడ్డాలోచనలు వస్తే వాటిని తోసేసుకున్నానండి మంచి ఆలోచనలో తీసుకొచ్చే ప్రయత్నం చేసుకున్నానండి ఏం చెప్పారు నేను మీరు ఆ ప్రయత్నం ఎంతకాలం చేసినా అది అలాగే ఉంటుందన్న అది ఇంప్రూవ్మెంట్ కాదది మీరు దయచేసి చేయకండి అంటే వినిపించుకోండి నేను చెప్తుంటే వినిపించుకోదు కాదండి మంచి ఆలోచనలు రావాలి కదా చెడ్డాలోచనలు రాకూడదు కదా అని మళ్ళీ తిరగబడి పాఠం చెప్పేస్తూ ఇంకా మనకి చెప్పే అవకాశం ఏముంటుంది ఉండదు అయినా కూడా నేను ఓపిక అలాగ అది మీరు కంగారు పడకండి ఏ మంచి ఆలోచనలు వచ్చినా చెడ్డ ఆలోచనలు వచ్చినా మీ అనుమతి తీసుకుని రావు మీరు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి ఓపెన్ మైండ్తో వినండి ఈ మంచి చెడు అనే లేబుల్స్ మీరు పెట్టుకున్న లేబుల్స్ అవి స్వతహాగా అవి ఉన్నదేమి కావు ఇంట్లో ఏది మంచి ఏది చెడు ఉన్నది చాలా హైలీ క్వశ్చనబుల్ ప్రపోజిషన్ అది కాబట్టి దాని గురించి మీరు అర్జెంటుగా ఒక కంక్లూషన్కి రావద్దు మీరు నేను చెప్పేది కొంచెం మనస్మితి వినండి ఏ ఆలోచన వచ్చినా మీరు దాన్ని వెల్కమ్ చేయొద్దు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు జస్ట్ వాచ్ ఇట్ ఇన్వాల్వ్ అవ్వద్దు ఇప్పుడు మన డైమండ్ పాయింట్ రోడ్డు మీద ప్రొసెషన్స్ వెళ్తూ ఉంటాయి ఈ ప్రొసెషన్స్ వెళ్తుంటే ఆ ఈ ప్రొసెషన్ బాగుంది మీరు వెళ్ళండి ఇంకో ప్రొసెషన్ వెళ్తుంటే ఇది బాగులేదు మీరు వెళ్ళొద్దని అలా చేస్తారండి ఎక్కడ నిలబడి చేస్తారా అలా చేయరు ఏ ప్రొసెషన్ వస్తే దాని దాన్ని ఉంటుంది మీరు అలా చూస్తారు అదే ఈ ప్రొసెషన్స్ అన్నీ వచ్చాయని మీరు కంగారు పడిపోయి బెంగ పెట్టుకుంటారు అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుందో ఎందుకు పనికి రాకుండా తయారు కాబట్టి మనస్లో ప్రొసెషన్స్ వస్తూ ఉంటాయి ఇలాగా మీరు వాచ్ చేస్తారు వాచ్ చేస్తూ ఉంటే మనస్సులో పుట్టే ప్రతి సంకల్పము ఎడలా మీరు సాక్షిభావంతో ఉంటారు తర్వాత ప్రాణశక్తి ప్రాణశక్తి ఏ రూపాలుగా ఉంటుంది ఇంద్రియాలన్నీ ప్రాణంలోనే అనబడతాయి స్పర్శేంద్రియలు స్పర్శేంద్రియం మూవ్మెంట్ ఉందనుకోండి ఇది వాచ్ దట్ మూవ్మెంట్ స్పర్శని ఇవి వాచ్ వాచ్ది స్పర్శ ఇప్పుడు నేను వాచ్ చేస్తున్నా ఐఎమ్ వాచింగ్ దట్ నేను వాచ్ చేసు చాలా ఇంపార్టెంట్ వాచ్ చేయటం అన్నది అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వాచ్ చేయటం స్పర్శ ఉంటుంది అక్కడ ఆ స్పర్శ ద్వారా వాచ్ చేయటం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వాచ్ చేసేందుకు అనేక పద్ధతులను చెప్పారు బుద్ధిస్ట్ మెడిటేషన్లో స్టోమక్తో ద్వారా వాచ్ చేయమన్నారు మీకు బుద్ధుడికి కొంచెం పక్క ఉంటుంది ఎక్కడ ఏ బుద్ధుడికి స్టొమక్ మెడిటేషన్ చేసే బుద్ధుడికి మన ఇండియాలో బుద్ధుడికి పొట్ట ఉండదు చైనాలో బుద్ధుడికి పొట్ట ఉండదు ఎందుకంటే చైనీస్ బుద్ధిస్ట్ మెడిటేషన్లో వాడు స్టమక్ బేసిస్ మీద ఉచ్ఛ్వాస విశ్వాసాన్ని వాచ్ చేస్తాయి అక్కడ స్టమక్ ఇంపార్టెన్స్ ఎక్కువ చాలా బాగా వాచ్ చేయొచ్చు నేను బేసిస్ మీద ఉచ్ఛ్వాస విశ్వాసాన్ని చాలా పర్ఫెక్ట్గా వాచ్ చేయొచ్చు మనస్సు బాగా నిలబడుతుంది దాన్ని పొట్టున్న బుద్ధుడు తోడ పొట్ట పొట్టున్న బుద్ధుడు అలాగే మన ఇండియన్ బుద్ధుడు ఎలా ఉంటాడో పొట్ట ఉండదు ఇండియన్ బుద్ధుడికి పొట్ట వెనక్కుంటుంది వక్షస్థలం విశాలంగా ఉంటుంది ఇండియన్ బుద్ధుడికి కారణం ఏమిటంటే వక్షస్థలం యొక్క బేసిస్ మీద ఉచ్స విశ్వాసం వాచ్ చేస్తారు బుద్ధుని ఇది రెండు పద్ధతులు ఇంకా మూడో పద్ధతి ఉంది ముక్కు అగ్రభాగంలో ఇది గీతా పద్ధతి సంప్రేక్ష నాసికాగ్రం స్వం ముక్కు అగ్రభాగంలో మీరు ఆ వాచ్ చేస్తారు అరకంగా వాచ్ చేస్తూ ఉంటారు మీరు ప్రాణశక్తిని అలా వాచ్ చేస్తారో మీకు ఒక విషయం స్పష్టమైపోతుంది అది దానింతట కదులుతోంది తప్పిస్తే నేను గాలి పీల్చి విడిచుటలేదు అనే అనుభవం మీకు వస్తుంది ఇప్పుడు ఒక మిషిన్ పక్కన తిరుగుతున్న ఫ్యాన్ తిరుగుతోంది ఫ్యాన్ తిరుగుతుంటే నేను తిరుగుతున్నానా నేను వాచ్ చేస్తున్నాను నేను వాచ్ చేస్తున్నాను నేను తిరగట్లేదు తిరుగుతున్న ఫ్యాన్ నేను వాచ్ చేస్తున్నాను కదా అయితే నేనే తిరిగేస్తున్నాను అలాగే ఉచ్స నిశ్వాసలు నేను పీల్చి నేను విడుస్తున్నా శ్వాసం అక్కడ శ్వాసం ఉంది కదా నేను పిలిచి నేను విడవట్లేదు నైవ కించేట్టు కరో మీ నేనేమి చేయట్లేదు అనే అనుభవం మీకు రావాలి అది వాచ్ చేస్తే వస్తుంది అనుభవం మీరు స్టొమక్ బేసిస్ మీద వాచ్ చేశారనుకోండి స్టొమక్ ముందుకు వస్తుంది తద్వారా గాలిని లోపలికి లాగుతోంది స్టొమక్ వెనక్కి వెళ్తోంది గాలిని పైకి వస్తుంది స్టొమక్ ఈజ్ డూయింగ్ బ్రీ స్టొమక్ బ్రీదింగ్ అంటారు స్టొమక్ ఈజ్ బ్రీదింగ్ ఐఎమ్ నాట్ బ్రీదింగ్ అలాగే చెస్ట్ బ్రీద్ చేస్తుందనుకోండి చెస్ట్ బ్రీత్ చేస్తుంది దాని పేరే చెస్ట్ బ్రీదింగ్ చెస్ట్ ముందుకెళ్తుంది ఎక్స్పాండ్ అవుతుంది హారి గంటలుగా సో అప్పుడు గాలి పైకి పోతుంది మళ్ళీ కంట్రాక్ట్ అయినప్పుడు ఆ గాలి లోపలికి వస్తుంది సో చెస్ట్ ఈజ్ బ్రీదింగ్ ఇది ఒక మెషిన్ భగవంతుడు పెట్టాడు ఆ మెషీన్ అది బ్రీచ్ చేస్తుంది నేను బ్రీచ్ చేయట్లేదు నైవకం చెప్పుకోరు నేనేం చేస్తున్నాను నేనేం చేయట్లేదు నేనేం చేయట్లేదని ఊరికే మాటవలసి చెప్పడం కాదు అది మీకు అనుభవం కలుగుతుంది నేనేమి చేయటం లేదు అనే అనుభవం మీకు జ్ఞానం ధ్యానంలో కలుగుతుంది దానికి ఈ ఈ ప్రణాళిక అంతా ఇది తత్వవితే మీరు ధ్యానం చేసినప్పుడు మీకు అనుభవం కలుగుతుంది నేనేమి చేయట్లేదు ఏమండి తర్వాత మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు నాకు అనుభవం ఏమిటంటే నేను మాట్లాడుతున్నాను సంకల్పం ఎప్పుడూ ఉండదు నేను మాట్లాడుతున్నాను ధోరణే ఉండదు మాటలలా ప్రవాహంగా వస్తున్నాయంటే ఎందుకంటే ప్రతి మాట నేను సంకల్పించి మాట్లాడితే మీరు అలాగా అలాగే గాలి చూస్తూ అలా ఎదురు చూస్తూ ఉండాలి కొంతమంది అలా సంకల్పించి మాట్లాడతారు ఒక ఆయన వచ్చాడు ఉపన్యాసం చెప్పడానికి స్టేజ్ మీదకి అప్పుడే ఏదో తినొచ్చాడు ఇలాగ రెండు నిమిషాల సేపు ఇదంతా నవ్వులుకున్నాడు ఇలా అన్నాడు ఇలా అన్నాడు అన్నీ అయింది ఫ్రెండ్స్ అని మళ్ళీ ఆగాడు ఆయన మాట్లాడుతున్నాడు సంకల్పించి మాట్లాడుతున్నాడు అలా నేను పాఠం చెప్తే నాకు పాఠానికి వాళ్ళు కాదు ఇప్పటికే వచ్చేవాళ్ళు తక్కువ ఇంకా అప్పుడు అసలే కాదు అలాగే నేనేం మాట్లాడినా నేనేమి సంకల్పించి మాట్లాడేది ఏం లేదు వస్తూ ఉంటుందంటే అది విని వాళ్ళ ప్రారంభాధీనంగా వస్తూ ఉంటుంది విని వాళ్ళ ప్రారంభం అందరి నా ప్రారంభం కూడా ఒక ఎందుకు ఉంటుంది దాంట్లోనే ఒక ఫోర్స్ తప్పిస్తే ఒక డూయర్ ఉండడు అది ప్రల మాట్లాడేదానికి తర్వాత శ్వాసకి మీద నేను చెప్పాను తర్వాత ఇంద్రియ వ్యవహారాలన్నిటికీ నిన్న పాఠంలో ఏం చెప్పాను నేను చూస్తున్నాను తప్పు చూపు నడుస్తున్నా చూడబడుతున్నాయి పదార్థాలన్నీ కూడా ఎవరిథింగ్ సీయింగ్ ఈజ్ హ్యాపీని ఐఎమ్ నాట్ సీయింగ్ సీయింగ్ ఈజ్ హ్యాపీని గంధాన్ని నేను ఆధ్వానించట్లేదు ముక్కు ఉంది గంధాన్ని ఆఘ్వానిస్తాను ముక్కు ఎందుకు ఆధ్వానిస్తాం లేదు ముక్కు కాబట్టి దాన్ని దాన్ని భగవంతుడు అలా చూపించారు మరి మనం ఏం చేస్తాం ముక్కు కాబట్టి ఇప్పుడు వేప చెట్టు చిగురి చేదుగా ఎందుకుందంటే ఏం చెప్తారండి వేప చిగురు కాబట్టి చేదుగా ఉంది అని చెప్పాలి ఇంకంతకంటే వేరే సమాధానం ఏం చెప్పలేదు దాని స్వభావం అలా ఉంది కాబట్టి కాబట్టి గ్రంథాన్ని ఆధ్యామిస్తుంది నాలుగు కాబట్టి రసాన్ని ఆస్వాదిస్తోంది అవన్నీ వాటి పనులకు చేస్తున్నాయి స్పర్శన ఎలా పరిశీలనగా చూడడం అభ్యాసం చేస్తే ఈ అభ్యాసం ఈ వాచ్ఫుల్నెస్ దీన్నే బుద్ధిస్ట్ మెడిటేషన్లో మైండ్ ఫుల్నెస్ అని అంటారు మైండ్ ఫుల్నెస్ అనే గ్రంథాలే ఉన్నాయి ఇవన్నీ విపశనా మెడిటేషన్లో భాగం సో మైండ్ ఫుల్నెస్ అనే పదాన్ని వాళ్ళు వాడతారు యు ఆర్ మైండ్ ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ మైండ్ ఫుల్ ఆఫ్ ది మైండ్ ఓన్లీ ఏమండి సో యు ఆర్ వాచ్ఫుల్ యు ఆర్ మైండ్ఫుల్ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అనుభవానికి వచ్చేస్తుంది ఈ అనుభవాన్ని మీరు ప్రతి చిన్న పనులను తెచ్చుకోవచ్చు ఈ ఇది వాచ్ చేసినట్లయితే మీకు అనుభవం కలుగుతుంది ఏమనంటే మీరు వాచ్ చేసేటువంటి ఒక హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతారు మీరు వాచ్ చేసేటువంటి వాచింగ్ అవేర్నెస్ అనే ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు ఒక అంతస్తు పైకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ చర్యలన్నీ ఎక్కడ జరుగుతూ ఉంటాయి క్రిందంతస్తులో జరుగుతూ ఉంటాయి అంటే మనస్సు ప్రాణము దేహము అనే అంతస్తులో అవి జరుగుతూ ఉంటాయి మీరు తాదాత్మ్యాన్ని చెందిన సందర్భంలో అవన్నీ మీరే చేసుకున్నట్టు ఉంటుంది మీరు ఎప్పుడైతే వాకింగ్ అవేర్నెస్ అనేటువంటి పై లెవెల్లో సాక్షి చైతన్య రూపంగా ఉంటారో పై అంతస్తులో ఉంటారు కిందంతస్తులో ఈ చర్యలన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు నేను ఏ పని చేయటం లేదు అనే అనుభవం మీకు కలుగుతుంది పని కట్టుకుని మీరు అలా పైకి చెప్పరు కానీ మీకు తెలిసిపోతుంది దీన్ని మీరు ఇలా చేయికి కడుక్కునేప్పుడు దీన్ని అనుభవాన్ని తెచ్చుకోవచ్చు ముఖ్యంగా వాకింగ్లో మీరు అనుభవాన్ని తెచ్చుకోవచ్చు వాకింగ్ టైంలో మీరేం చేయాల్సి ఉంటుందంటే ఏదేదో ఆలోచిస్తూ వాకింగ్కి వెళ్తారు అప్పుడు ఈ అనుభవం రాదు అప్పుడు నేను నడుస్తుంటే నేను నడవట్లేదంట్రెడేటండి అనే మీకు డౌట్ వస్తుంది ఆ డౌటే వస్తుంది ఇంకేమీ రాదు అదే ఏదైనా మ్యూజిక్ వింటారో అలాగా మనస్సు అన్యమనస్కంగా మీరు చేసినట్లయితే మీకు ఈ సత్యం అనుభవానికి రాదు మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు మనస్సు నుంచి వెనక్కి లాగేసేయాలి మీరు మనస్సులో ఉండకూడదు మనస్సు అనే ప్లాట్ఫామ్ మీరు ఫిక్స్ అయ్యి ఉండకూడదు యూ షుడ్ బికమ్ వాచింగ్ అవేర్నెస్ నడుస్తూ ఉంటారు నడుస్తూ ఉంటే మీరు చూస్తూనే ఉంటారు చూపు చూస్తూ ఉంటారు చూపు ఉంటుంది చూడ చూడకుండా నడుస్తారు చూడడం ఉంటుంది కాళ్ళు లాగేస్తు నడిపిస్తాయి మనస్సు సంకల్పిస్తుంది అన్ని నడుస్తూ మీరు మాత్రం అలా వాచింగ్ అవేర్నెస్గా మండిపోతారు అదే నడక ఇంతకు ముందు నడిచిన నడకే ఇప్పుడు మీరు నడుస్తారు మీరు వాకింగ్లో దీన్ని అభ్యాసం చేయాలి మొదటి రోజు నేను చెప్పినంత డ్రమటిక్గా మీకు అనుభవానికి రాదు కొద్ది రోజులు అభ్యాసం చేయాలి ఇంతకుముందు నడిచిన నడకే ఇప్పుడు నడుస్తారు కానీ నడుస్తున్నప్పుడు నడక మీదే మనస్సు పెట్టాలి ఇంకా దేని మీద పెట్టకూడదు నడక మీద మనస్సు పెట్టాలంటే కిందకి చూస్తూ నడుస్తారా కాదు తప్పు మనస్సు కన్ను పెట్టమంటలేదు నేను మనస్సు మనస్సు వాచ్ఫుల్నెస్ అంటున్నా నడక మీదే ఉంటుంది ఫోకస్ మీ వాచింగ్ అంతా నడక మీదే ఉంటుంది నడక మీదే ఉంటుంది యూఆర్ ఇన్ ది వాకింగ్ యు ఆర్ వాచింగ్ ది వాకింగ్ ప్రాసెస్ వెంటనే మీరు ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ అవేర్నెస్ లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోతారు మీరు ఆ అవేర్నెస్ నుంచి నిలిచి ఉంటారు దట్ ఈజ్ ఎ న్యూ డైమెన్షన్ టు ది వాకింగ్ ఆ న్యూ డైమెన్షన్ అని మీరు మీ అనుభవంలోకి తెచ్చుకుంటే ఆ డైమెన్షన్లో నిలిచి ఉన్నప్పుడు నడక ఉంటుంది నేను నడుస్తున్నాను అనే కర్తృత్వము ఉండదు ఈగోలెస్ వాకింగ్ ఉంటుంది ఈగోయిస్టిక్ వాకింగ్ కాకుండా ఈగోలెస్ వాకింగ్ ఉంటుంది ఆ స్థితిలో నుండి శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు నైవ కించిత్ కరోమిటి యుక్తో మన్యేత తత్వాన్ని దీనికి నేను ఇప్పుడు రెండు దృష్టాంతాలు చెప్పాను మీకు నడపహటి చేతులు వాష్ చేసుకోవడం ఇంకో దృష్టాంతం చెప్తా చూడండి అశ్నన్ ఆయన ఆయన ఇచ్చిన ప్రతీది మీరు అనుభవానికి తీసుకురావచ్చు శ్వాసన్న నేను చెప్పనే చెప్పాను అశ్నన్ తినేప్పుడు ముందు మౌనంగా ఉండాలి మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి కంగారు పడకూడదు నాకు నేను కొంచెం కంగారు పడ్డాను నాకు అలవాటు ఈ కంగారు నేనేం చేస్తాను నేను కంగారు పడుతున్నాను అంటే కంగారుతో ఐడెంటిఫై అవ్వకూడదు మళ్ళా ఓహో ఈ ఉపాధికి కంగారు పడే రక్షణ ఉంది సుమా అని అలా నోటీస్ చేసి వీలై ఉంచారు మళ్ళీ కంగారు పడుతున్నాను ఇది ఒక ఇష్యూ కింద పెట్టుకున్నాను అనుకోండి మళ్ళీ వాచ్ఫుల్నెస్ అండి కాబట్టి ఈ ఉపాధికి కంగారు పడ్డం అలవాటు ఈ ఉపాధి చిన్నప్పటి నుంచి కంగారు పడుతున్నా ఇంతవరకు తోసుకొచ్చింది ఇంక మిగిలింది కూడా ఇంతకాలం నేడిచ్చింది కూడా గడిచిపోతుంది ఏం పర్వాలేదు ఇన్నేళ్ళు గడవగాలి చల్తా హే ఇంత ఆ కంగారుతో ఇంతకాలం వచ్చేసాము ఇంకేముంది మిగిలింది ఏం దానికి కంగారు ఇప్పుడు రాని ఆటంకం ఇంకేం వస్తుంది ఆటంకం కాబట్టి దాని మీద వ్యతిరేకం లేదు ఆ కంగారు మంచిది అని దాన్ని మళ్ళీ ఎంప్రెస్ చేయటము లేదు జస్ట్ లీవ్ ఇట్ న్యూట్రల్ దేన్ని పట్టుకూడదు ఉపాధి ధర్మాలు మనవి కావు మనం దాని గురించి ఇటు వద్దు అటు వద్దు జస్ట్ లీవ్ ఇట్ లైక్గా అలా కంగారు పడకూడదు కంగారు పడితే మెడిటేషన్కి తప్పదు అడ్డు వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ మాట్లాడద్దు టూ త్రీ చేయొద్దు అంటే టీవీ చూస్తూ ఉండడము అయితే ఎవరో ఏదో చేస్తూ ఉంటే వాళ్ళని వాచ్ చేస్తాం ఇవేమి చేయొద్దు ఇంకేం చేయాలి ఏం చేస్తున్నారో దానితోటి ఉండిపోవడం సో ఇగో కూర దీంట్లో కలిపాము బీబీత్ దా అలా చెప్పుకోకర ఇదిగో ఇది అన్నము ఇది కూర అలా చెప్పుకోకుండా నేను అంటా సో ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే మెసేజ్ అనమాట సో బీవీ టెట్ నవ్ బీవీ దానివల్ల ఎవరైనా డాక్టర్లు కూడా చెప్తారు బాగా నమిలి తినవయ్యా అని చెప్తారు సో బీవీ ఆ మంచి ప్రాసెస్లో బీ వితేట్ దెన్ అది లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ వరకు బీ వి తేట్ అండ్ దెన్ అన్నం బ్రహ్మేటు యజానాథ్ ఇది తింటున్న ఆహారం బ్రహ్మ బయట లోపల బ్రహ్మ బయట బ్రహ్మ జస్ట్ బీ విత్ కన్వర్ట్ ఫుడ్ ఇంటూ మెడిటేషన్ ఇప్పుడు దీని అర్థం ఎంత తెలుసు అండి ఒక క్రియ కాదు అది ఎక్కడా చెప్పలేద క్రియ కాదు ఇట్స్ ఏ క్వాలిటీ ఇట్స్ ఏ క్వాలిటీ అది క్రియ కాదు సో ఇప్పుడు కరివేపాకు ఉందనుకోండి సాంబార్లో వేస్తారు లేకపోతే అదొక దినుసు కాదు అది ఒక సుగంధం అంతే అది ఒక పర్టికులర్ సాంబార్ ఏం సాంబార్ పెట్టారంటే ఏదో వంకాయ సాంబారో లేకపోతే క్యారెట్ సాంబారో బీరకాయ సాంబారో చెప్పాలి కానీ కరివేపాకు సాంబార్ పెట్టామని చెప్పకూడదు అది ఒక దినుసు కాదది అది ఒక కూర కాదు అది ఒక ఒక క్వాలిటీ అంటే ఒక పరిమళ వస్త్రము సాంబార్లో వేస్తారు కూరలో వేస్తారు పచ్చళ్ళలో వేస్తారు అన్నింటిలో వేస్తారు మజ్జిగిలో కూడా వేస్తారు ఆఖరికి బిర్యానీలో కూడా నాలుగు ఆకులు వారేస్తారు అలాగే అదొక క్వాలిటీ అదేవిధంగా మెడిటేషన్ అన్నది శ్వసన్ మెడిటేట్ పని అశ్నన్ మెడిటేట్ అప్ అని సో బ్రింగ్ ది క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ టు ఎవ్రీ యాక్ట్ అంటే మరి మీ పనులు ఆలస్యం అయిపోతే ఆలస్యం అయితే నష్టమే ఉంది సంసారం సంసారం నిత్యను కదా ఈ గోళంతో సంసారం నిచ్చాను కదా మళ్ళీ సంసారం మళ్ళీ దాన్ని అడ్డుపట్టడానికి మిగిలి లేదు అర్జెంటుగా అకాంప్లిష్ చేసేయాల్సినవివో ఉన్నాయంటే యూఆర్ అన్ఫిట్ ఫర్ గీతా ఇంది ఫస్ట్ క్లాస్ ఎందుకంటే సంసారం నిత్యను కదా దీనికి వచ్చింది మళ్ళీ ఇంకా సంసారం ఏంటి కాబట్టి సంసారంలో ఎన్నైతే అన్నే చాలు ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు ఎన్నైతే అన్నే చాలు ఎన్ని పనులు అయితే అవుతాయి ఇవాళ ఎవరిని అయిపోవాలా ఏమన్నా మిగతా రేపు అవుతాయి రేపు కంగారు ఏమీ లేదు కాబట్టి ఏది అకాంప్లిష్ చేయాల్సిన అర్థన్సీ లేదు చేస్తున్న దాని మీద సమాధానం లేదు వాచ్ ఫోర్ గారు అప్పుడు ఏమైపోతుందో తెలిసినండి మీరు ఏది చేస్తున్నా మెడిటేషన్ అయిపోతుంది నేను ఓపెన్ ఐ మెడిటేషన్ అంటారు నడిచేప్పుడు ఓపెన్ ఐ మెడిటేషన్ తినేప్పుడు మెడిటేషన్ గాలి పేల్చడం మెడిటేషన్ ఈ రకంగా చేతులు కొడుకు కూడా స్నానం మెడిటేషన్ అయితే స్నానం పర్టికులర్లీ యూజ్ఫుల్ మెడిటేషన్ ఎందుకంటే స్పృశన్ అన్నారు చూడండి ఆయన స్పర్శ మెడిటేషన్ ఆ నీటి నీటి స్పర్శ సన్నీటి స్పర్శ ఎలా ఉంటుందండి మీరు గంగానదిలో స్నానం చేస్తే ఆ స్నానం చేసిన ఆ మూడు నిమిషాలు రెండు నిమిషాలు సమాధిలో ఉంటారు మీరు అక్కడ మనస్సులో ఏది ఉండదు టోటల్ సమాధిలో వెళ్ళిపోతారు ఎందుకని బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ కోల్డ్ మీ మనస్సుకి అసలు మరో ఆలోచన చేసి ఛాన్సే ఉండదు దాంతో ఫిక్స్ అయిపోయింది అలాగా ఒక విడ్డూరమైన పరిస్థితి ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఆ పరిస్థితి నిర్మాణమైంది అది మీరు పర్పస్ఫుల్గా అభ్యాసం చేసి దాన్ని మామూలు వేణ్యూళ్ళ స్నానంలో కూడా ఆ స్థితిని మీరు తీసుకొస్తే స్నానం మెడిటేషన్ అయిపోతుంది స్పృశన్ మెడిటేషన్ everything is meditation so they, uh, the gupta hante arth so the bring the quality of meditation to every act appudu meeku a rahasya anubhava vastundi edho kalisina rahasyam acts anne outunai kapiste nenu chestunadi kaadu ane kartrutvam potundi nenu chestunano ane kartrutvam dilute hmm. ayyadu adu unda pothundi appudu వాడు జ్ఞాని అనబడతాడు సో మరి నేను చేయకపోతుంటే మరి ఎవరు చేస్తున్నారు ఇంద్రియాన్ని ఇంద్రియార్థేషు వర్తే ముక్కు ఆఘ్వానిస్తోంది దేన్ని ఆఘ్వానిస్తోంది గంధాన్ని ఆఘ్వానిస్తోంది ముక్కు ఇంద్రియము గంధము గంధము ఇంద్రియార్థము ఇంద్రియమునకు విషయము ఇంద్రియస్ అర్థ అంటే విషయ నాలుక మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీరు యువర్ ది వాచ్ఫుల్ అవేర్నెస్ నాలుక ఇంద్రియలు స్పష్టంగా మీకు అనుభవానికి వస్తుంది నాలుగే ఇంద్రియాలు అది రసాన్ని గ్రహిస్తూ ఉంటుంది రసము పదార్థంలో ఉంటుంది ముక్కుతో పీలుస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం చేసే మెషిన్ ఉంటుంది అది ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తుంది వాయువు తేల్చబడి విడవబడుతుంది ఇంద్రియము ఇంద్రియార్థము సో ఆ అన్ని క్రియల ఎడల మీకు కర్తృత్వ భావన లేకుండా పోతుంది డైవ్యూట్ అయితే లేకుండా పోతుంది యు ఆర్ ఎ జ్ఞాని అప్పుడు మీరు యుక్త తత్వమితి అయిపోతానండి కాబట్టి నేను అకర్తను అనేది యుక్తులతోటి లాజిక్తోటి ఎంత చెప్పినా అది అలాగే ఉంటుంది ఈ విధంగా ధ్యానం ద్వారా తన యొక్క అకర్తృత్వాన్ని తాను అనుభవానికి తెచ్చుకున్నట్లయితే ఈ లాజిక్లో ఇది ఏమీ కూడా ఇంకా అక్కర్లేదు మీరే చెప్పగలుగుతారు లాజిక్ కాబట్టి ఆ అనుభవాన్ని మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది భాష్యం నేతి నైవకించిత్ కరో మీ ఇక్కడ దీన్ని ఈ శ్లోకాన్ని ఏమన్నారంటే కర్మ వివేక సమన్వయము అన్నారు కర్మ మానేసేమంటారు లేదా చతుర్బంధము చెప్పాను చూడండి అంటే అలా విధించి ఏ పని చేయకుండా అలాంటి పరిస్థితి చెప్పట్లేదు అసలు నిజానికి మీరు ఎన్ని పనులు చేయగలరో మనస్సుతో జ్ఞానేంద్రియాలతోటి కర్మేంద్రియాలతోటి శ్వాస మెషిన్ మెషిన్ తోటి మీరు ఎన్ని పనులు చేయగలరో అన్ని పనులు కవర్ అయిపోయాయి ఏది మిగలేదు అన్నీ నడిచిపోతున్నాయి ఆఖరికి ప్రలపన్ను కూడా నడిచిపోతుంది ప్రలపన్ను అంటే అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడడం అని అర్థం అది కూడా నడిచిపోతుంది సో ప్రళపన్ ఏ పని అవాయిడ్ చేయబడలేదు అన్ని పనులు నడుస్తూ ఉంటాయి ఇది కర్మ వివేకం వివేకం అంటే వాచ్ఫుల్నెస్ మీరు యు ఆర్ బి వాచింగ్ అవేర్నెస్ సాక్షి అదే ఆత్మ ఇంద్రియములు క్రియలని ఆచరిస్తున్నాయి నేను ఆచరిస్తున్నాను కాదు అది వివేకం క్రియని వివేకంతో సమన్వయం చేస్తాను దాన్ని కర్మ వివేక సమన్వయం ఉంటుంది స్త్రీ అని వివేకంతో ఎప్పుడైతే మీరు సమన్వయం చేయగలిగినారో అది ఓపెన్ అయ్యి మెడిటేషన్ అయిపోతుంది ఆ కర్మలోకి మెడిటేషన్ అనే క్వాలిటీ వచ్చేసి అది కర్మ సమాధి అయిపోతుంది ఆ కర్మే సమాధి అయిపోతుంది సో ఇప్పుడు పెయింటర్ పెయింట్ వేస్తున్నాడు అనుకోండి పెయింటింగ్ వేస్తున్నాడు పెయింటింగ్ వేస్తున్నప్పుడు వాడి వాడి ఫోకస్ అంతా కూడా వాచింగ్ అంతా కూడా ఆ యాక్షన్ మీదే ఉంటుంది తప్పిస్తే ఇంకెక్కడికి వెళ్ళాలి దాంతో పెయింటింగ్ వాడికో సమాధి అయిపోతుంది అలాగే మీరు శిల్పకారుడికి కూడా ఆ శిల్పము సమాధి అయిపోతుంది అది సమాధి అంటే సజ్జరిచే సజ్జరి చేసేవాడికి ఆ ప్రాసెస్ ఒక సమాధిపోతుంది ఆ కర్మే సమాధిపోతుంది ఎందుకంటే మీరు మనస్సును మరొకటి ఆలోచించడంలో మమ్మించారంటే ఈ నేను కర్తనే భావం బలపడిపోతుంది అయ్యో నేను సరిగ్గా చేయలేకపోయాను నేను రిగ్రెట్లు వచ్చేస్తే అన్ని సమస్యలు వచ్చేస్తాయి అసలు మీకు అవివేకంలో పడతాం కాబట్టి ఈ చంచలమైన మనస్సు కలుషితమైన మనస్సు తీవ్రమైన రాగద్వేషాలతో ఉన్న మనస్సుకి ఇటువంటి పాఠాలు ఎక్కగా ఉన్నాయి ఇటువంటి పాఠాలు బుద్ధికి రావాలంటే వాడి మనస్సులో ఒక రకమైన ప్రసన్నత ఉన్నవాడికే ఉపయోగపడుతుంది తీవ్రమైన రాగద్వేషాలు ఉన్నవాడికి నువ్వు కర్తవు కాబట్టి వాడికి ఏమర్థం అవుతుంది వాడి మొహం వాడికి ఏమీ అర్థం కాదు నువ్వు వాచి చేయడానికి మనస్సులంటే వాడు ఏమి వాచేస్తుంది అసలు అటువంటి వివేకం వాడి బతుకులో లేకపోతే వాడు ఏమి వాచేస్తుంది కాబట్టి ఈ కర్మ వివేక సమన్వయం ఉన్నదే దీనికి భగవానుడు ఒక బుద్ధైన పేరు పెట్టుకున్నాడు గీతలో ఆ పేరు ఏమిటంటే బుద్ధియోగము అని పేరు బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత్వ దుస్కృతే అని దాంట్లో వాడికి పుణ్యపాపములు రెండింటికే అతీతంగా పోతాడు ఎందుకంటే వాడు కర్త అయితే కదా కర్త అయితే పుణ్యంగానే బాపం కానీ కర్తే కాకుండా కర్తస్థాయికే దాటిపోతే ఇంకా పుణ్యపాపాలు ఉండవు ఈ బుద్ధియోగము నిష్కామంగా భక్తి చేసి వాళ్ళకి నేను ఈ బుద్ధియోగాన్ని అనుగ్రహిస్తాను అని అంటాడు దాదాపు బుద్ధియోగంతం ఏన మా ఉపయాంతితే అని ఈ కర్మ వివేక సమన్వయము బుద్ధియోగము అనేది ఈ శ్లోకంలో మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది తర్వాత నైవకించిత్ కరోమీతి అంటే నేనేమీ చేయటం లేదు అంటే దీని అర్థం ఏంటంటే అసలు క్రియలు లేవని కాదు క్రియలు సమృద్ధిగా నిండా ఉన్నాయి మనం చూస్తున్నాం శ్లోకంలో కానీ ఆ క్రియల ఎందు కర్తను నేను అనే అభిమానము ఎప్పుడైతే కర్తృత్వం లేదో భోక్తృత్వం కూడా పోతుంది భోతృత్వాభిమానము కర్తృత్వాభిమానము అంటే రెండు రకముల అభిమానము యొక్క అభావము అభిమానము లేకుండా అనేది ఈ కర్మ వివేక సమన్వయం యొక్క ప్రత్యక్ష ఫలం మనకి డైరెక్ట్గా అనుభవానికి వచ్చేటువంటి మహాఫలం అది ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోగలుగుతాము అభిమానము యొక్క అభావము దీన్ని బట్టి మనకి తెలిసింది ఏమిటంటే సత్యము నేనేమీ చేయటం లేదు అనేది సత్యమైతే మరి ఇంకా నేను చేస్తున్నాను అభిమానము దాని యొక్క లక్షణం ఏమిటి అది వ్యర్థము అహంకరోమీతి వృథాభిమాన నేను చేస్తున్నాను అభిమానము అది వృథా వ్యర్థము మనిషిని తప్పు కాబట్టి నేను చేస్తున్నాను అనే అభిమానము నయా పైసం పొందకూడదు ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేశారనుకోండి సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక కప్పు కాఫీ కావాలనుకోండి అప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి అవ్వండి అలసిపోయారు ఒక్కరకప్పు కాఫీ తయారు చేయించండి అని చెప్పారనుకోండి అదో పద్ధతి లేకపోతే ఎవండి పొద్దున్నదాకా కష్టపడి పనిచేస్తూ ఉన్నాను ఒకప్పు కాఫీ తెప్పించండి అని చెప్పేసి అన్నారు అనుకోండి దాంట్లో అభిమానపూర్వకంగా కాఫీ ఎదగడం అభిమానం లేకుండా కాఫీ ఎదగడం కాఫీ అపేక్షించడంలో తప్పు లేదు అభిమానపూర్వకంగా కాఫీ అపేక్షించారనుకోండి అప్పుడు మన మనం చూపించిన ఈగో అభిమానం అంటే ఈగో అని అర్థం అది ఎదిటివాడిలో అటువంటి ఈగోనే అది పైకి తీసుకొస్తుంది వాడు ఏమైనా సమాధానం చెప్తాడో చూసిన పొద్దున్నే ఇప్పటిదాకా నాలుగు నేను ఏర్పాటు చేశానని కాసేపు అందకపోతే నేనేం చేస్తాను అయినా ప్రయత్నం చేస్తానని చెప్తాను వాడి ఈగో కూడా పైకి వస్తుంది ఈగో పైకి ఎదురువాడి ఈగో పైకి వస్తుంది ఈగోకి లక్షణం ఉంది ఈగో ఏం చేస్తుందంటే ఎదురువాడిలో ఈగోని పైకి తీసుకొస్తుంది మీరు ఈగోలు వస్తున్నారనుకోండి ఎదుటివాడులో ఈగో ఉండే స్వభావం ఉన్నా మీరు ఎప్పుడైతే ఈగోలెస్గా మీరు ఉంటారో వాడి ఈగోకి పైకి రావడానికి కొంచెం సందేహం ఉంటుంది అయినా దుర్మార్గులు పైకి తీసుకొస్తారనుకున్నది వేరే సంగతి మామూలుగా నార్మల్ పర్సను వాడి ఈగోని కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటారు ఎందుకంటే ఈగో లేని వాడి దగ్గర ఈగోని చూపించడానికి కొంచెం వాడు వెనకాడతాడు అంటే ఎదుటివాడులో కూడా ఒక చక్కని పరివర్తనని మీరు తీసుకురాగలుగుతారు కాబట్టి ఈగోనెస్ స్టేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బ్యాంబూలో ఉండాలి బ్యాంబూ ఉంటారు చూడండి ఎదురు బొంగు దాని పేరు బొంగు అంటే లోపల డొల్ల ఏముండరు అలా ఉండాలి బ్యాంబూలై అయితే కొన్ని బ్యాంబూల్లో లోపల థిక్గా ఉంటుంది మెటీరియల్ అలాంటి బ్యాంబూలా ఉండకూడదు లోపల మెటీరియల్ లేని బ్యాంబూ లాగా యూజువలైస్ అది మనకు తీసుకోవటం స్పష్టంగా తెలుస్తుంది